కవిం కవీనా ఉపమశ్రవస్తమ జేష్టరాజ్ బ్రహ్మణస్పత ఆం వోతి సాదనం శ్రీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్స్మదాచార్యపర్యంతే గురు పరంపరా ఓం సహనా సహనౌునత్ సహ వీర్యంకర వహై తేజస్వినధీతమస్ ఓ శాంతి శాంతి శాంతి తేయేష తమ్మష్యర్వాణా స ఏకో దగంధర్వాణమానంద శ్రోత్రియస్ చాకామహత్యా భాష్యంలో ఎక్కడున్నామంటే అకామహతత్వంతో విషయోత్కర్షాపకర్షత విశిష్యతే అంటే కామములు మనిషిని హతుణ్ణి చేసేస్తాయి దట్ వర్డ్ ఈజ్ ఎ వెరీ యూస్ఫుల్ వర్డ్ కామహతుడైపోయాడు కామహతుడైపోయాడంటే ఇది ఎలాగంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే హి ఇస్ స్ట్రికెన్ బై వైరస్ అనుకుం హి ఇస్ స్ట్రికెన్ బై ఎయిడ్స్ అన ఆ పదం అలా వాడుతారు స్ట్రికెన్ హి ఇస్ స్ట్రికెన్ బై ఎయిడ్స్ అంటే ఏదో అలా నిలబడ ఉన్నాడు గానీ ఇంకా ఎంతకాలం వాడు మనం చూసుకోవక్కర్లేదు ఇంకా ఎంతకాలం వాడు ఉండడు మనం అచ్చా హి ఇస్ స్ట్రికెన్ బై ఎయిడ్స్ హి ఇస్ స్ట్రికెన్ బై క్యాన్సర్ అలా సిమిలర్లీ హి ఇస్ స్ట్రికెన్ బై డిజైర్స్ అయిపోతాడు ఖర్చైపోతాడు ఇంకా మేకడ అనఆ ఖర్చు అయిపోతాడంటే తెలుసు కదండి కామహుతుడు అంటే అది సో మనిషి హీ గెట్స్ కన్సూమ్డ్ బై డిజైర్స్ హీ థింగ్స్ హీఈస్ కన్సూమింగ్ డిజైర్స్ హీ గెట్స్ కన్సూమ్డ్ బై డిజైర్స్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఆ కామాలని అలాగ కొత్త కొత్త కామనలు చేసుకుంటూ వాటిని తీర్చుకునే ప్రయత్నము క్రేవింగ్ అంటారు ఈ క్రేవింగ్ నడుస్తూ ఉన్నంత కాలము that deeper experience that depth of once swarupa atma swarupa's depth vadige annadu labhyam kadu disane ki manam cheppide emunte desirelessness is the highest state sarva gopadadi kanuka akamahatuduga undatame so ye level varaku meer akamahatuduga undagalugutaru aa level varaku మీరు ఆనందానుభవాన్ని అధికంగా పొందగలుగుతారు అని చెప్పడం కోసం ఎట్ ఎవ్రీ స్టేజ్ ఈ అకామహత గ్రహణం ఉన్నది ఎందుకంటే ఎట్ ఎవ్రీ స్టేజ్ కొత్త కొత్త కోరికలు కొత్త కొత్త భోగాలు వస్తూ ఉంటాయి మనుష్యుడి మనుష్య గంధర్వులు బెటరు మనుష్య గంధర్వుల కంటే దేవగంధర్వులు బెటరు హైదరాబాద్లో ఉంటున్నవాడు బాంబే వెళ్ళాడు అనుకోండి బాలీవుడ్లోకి చేరాడు అనుకోండి కొత్త కొత్త కామల్లోనే వస్తాయి బాలీవుడ్లోకి వెళ్ళిన తర్వాత హాలీవుడ్ వెళ్ళాడు అనుకోండి ఇంకో కొత్త సెట్ ఆఫ్ కామన్లో వీటికంటే హయ్యర్ కామన్లో ఖరీదైన కోరికలు కొంతమందికి చాలా ఖరీదైన కోరికలు ఉంటాయి ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఉంటారు అనుకోండి ఓ చిన్నపిల్లకి చిన్న చాక్లెట్ ఓ పావలా చాక్లెట్ ఇస్తే సంతోషంగా వెళ్ళిపోతుంది మరో చిన్నపిల్ల వాడికి పదిహేను రూపాయలు చాక్లెట్ కానీ హీట్ ఇదంటే లైక్ సో ఎంత ఖరీదైన కామన్ అవు చూడండి సో ఇలా ఉంటుంది ఒకడికి సోడా తాగితే సంతోషం ఇంకొకటికి కోక్ తాగితే కానీ సంతోషం కదా సోడా అంటే పావలా కోకో పది రూపాయలు అంత డిఫరెన్స్ ఖరీదైనటువంటి కామనలు సో ఈ విధంగా కామనలు పెరిగి కొలది అకామహతత్వము అనే లక్షణాన్ని వీడు మెయింటైన్ చేసుకుంటున్నాడా లేదా అకామహతత్వం మెయింటైన్ చేసుకుంటే వీడికి ఆనందము యొక్క ఉత్కర్ష వీడి స్వంతమవుతూ ఉంటుంది లోవర్ లెవెల్లో అకామహతుడేనండి కానీ ఒక్క లెవెల్ పెరిగేప్పటికీ వీడు మళ్ళీ కుప్పకూలి మళ్ళీ కామ మళ్ళీ హీజ్ స్ట్రికెన్ స్ట్రికెన్ అయిపోయాడంటే మళ్ళీ ఖర్చు అందుకోసం అత అకామహత గ్రహణం అందుకోసమే ప్రతి స్టేజ్లో కూడా ఈ అకామహతత్వాన్ని శృతి చెప్తోంది మొత్తం మీమాంసలో మనుష్య గంధర్వులు ఉంటారా కొంతమంది ఏదో ప్రశ్న ఏమన్నా మనుష్య గంధర్వులు ఉంటారా ఎక్కడుంటారు దేవగంధర్వులు ఉంటారా ఎక్కడ ఉంటారు ఎంతసేపు ఈ గోలే కానీ అసలు పాయింట్ పట్టుకోరు అసలు పాయింట్ శ్రోత్రియత్వము అభిరుచినత్వము అకామహతత్వము అది ఉదలడు అది వదిలిపెట్టేస్తలేదు అది వదిలిపెట్టేసి దిస్ కైండ్ ఆఫ్ అవుట్ సైడ్ ఈ ఈ విమర్శలో పడతాడు మనుష్య గంధర్వులు ఉంటారు దేవగంధర్వులు ఉంటారు మన ఇప్పుడు మన మన తాతగారు మనుష్య గంధర్వుడిగా ఉన్నాడా దేవగంధర్వుడుగా ఉన్నాడు ఏదో లెక్క వేస్తూ ఉంటాడు నీ పూర్వజన్మలో నువ్వు ఏ రకం వాడివో చెప్తానని ఒకటి అంటాడు ఈ మీమాంసంతా చూసి వాడి వెనకాల పరిగెడతాడు అంతేగాని అసలు పాయింట్ పట్టుకోడు శృతి ఇలాగేవో డజన్ లెవెల్స్ ఉన్నాయని చెప్పడం కోసం రాలేదు ఇక్కడికి ఇక్కడ శృతి యొక్క తాత్పర్యం ఏమింటే అకామహతత్వము ఈజ్ టు బి అచీవ్డ్ నవ్ అండ్ హియర్ అండ్ నవ్ అండ్ హియర్ యు ఆర్ బ్రహ్మన్ అందుకోసం ఇదంతా కూడా అందుకోసం ఏవో కొన్ని లెవెల్స్ చెప్పాలి కనుక అందంగా చెప్పింది ఆ లెవెల్స్ ఉన్నాయి అని కనుక శాస్త్రం బోధించినట్లయితే మనకే అభ్యంతరం లేదు బట్ తాత్పర్యం మటుకు ఏవో కొన్ని లెవెల్స్ని ఎస్టాబ్లిష్ చేయటం కాదు తాత్పర్యము అకామహతత్వమే మోక్షము అనేటువంటి విషయాన్ని నిర్ణయించటము మీరు కామహతులు కాకండి అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని చెప్పటము अतः अकामहतग्रहणम तदिशेषतः शतगुणसुखोत्कर्षोपलबकामहतत्व पर प्राप्ति साधन इंत मनुष्य गंधर्व मनुष्य गंधर्व को आनंद उ తద్విశేషత ఆనందం కంటే గొప్ప ఆనందం ఇంకొకటి ఉంది అది వందరెట్లు ఉంటుంది పైగా శతగుణ సుఖ ఉత్కర్షని పొందుతారు దేవగంధర్వులు ఈ మనుష్య గంధర్వుల కంటే వందరెట్లు సుఖము యొక్క ఆధిక్యాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు కానీ అదంతా కూడా ఆ వందరెట్లు కూడా ఈ అకామహతుడికి లభిస్తుంది మళ్ళీ ఇంకో వంద రెట్లు మళ్ళీ అకామహతుడు తయారు అకామహతుడు అంటే ఎవడో కలిసిన అంటే క్రోత్రియస్యచకామహతస్య అంటే మ్యాన్ అండర్ ది ట్రీ అని వీడు ఈ రాజా మహారాజస్థానంలో ఉండి మానుష ఆనందాన్ని అనుభవిస్తున్నాడు వాడికి ఎంత ఆనందం ఉందో వాడికి వంద రెట్లు దిస్ మ్యాన్ అండర్ ది ట్రీ మ్యాన్ అండర్ ది అంటే తెలుసు కదండి వీడు సర్వసంగ పరిత్యాగి కామనలో ఏమీ లేని పూర్ణ స్థితిలో ఉన్నవాడు ఈజ్ ది మ్యాన్ అండర్ ది ట్రీ అని అంటున్నాను నేను అంటే వాడికి ఏమీ సాధన సంపత్తి లేకున్నాను ఈ మహారాజు కంటే ఈ మానుష కంటే వంద ఆనందం వాడిది ఎక్కువ మనుష్య గంధర్వ కంటే వంద వాడిది ఎక్కువ ఇలాగా మీరు చిట్టజిగురు దాకా వెళ్తే ఈ అకామహతుడు ఉంటాడు మిగతా వాళ్ళందరూ జారిపోతారు సో బ్రహ్మణ ఆనంద బ్రహ్మ అంటే ప్రజాపతి గారు హిరణ్య గర్భుడు సచిదానంద బ్రహ్మ కాదు అంతటి ఆనందము ఆ హిరణ్య ఆనందం కూడా ఈ అకామహతుడికి లభించేస్తుంది వీడిక్కడే ఉంటాడు మన పక్కనే ఉంటాడు సో ఈ అకామహతత్వము అనే గుణము హిరణ్య ఆనందం మాత్రమే కాకుండా ఆ పరమానందము అంటే హిరణ్య గర్భుని ఆనందం వరకు ఉండేటువంటి ఈ ఆనందోత్కర్ష ఏ అద్వితీయ పరబ్రహ్మ చైతన్యము యొక్క స్వరూపమై ఉన్నదో అంతటి సర్వోత్కృష్టమైన ఆనందాన్ని వాడు పొందేస్తాడు అంటే అర్థం ఏటో తెలుసినా ఇప్పుడు మనకి దీని నుంచి ఏం తేలిందంటే ఆ పరమానందాన్ని నీవు పొందాలనుకుంటే నీకు సాధనమేమి అకామహతత్వమే సాధనము పరమానంద ప్రాప్తి సాధనము అని విధించటం కోసం విధానార్థం అని మనకి బోధించి మీరు కా అకా విధించడం అంటే మ్యాండేట్ మీరు అకామహతులు కండు అని మ్యాండేట్ చేయటం కోసం ఈ మీమాంసంతా ఉన్నది తర్వాత వ్యాఖ్యాతమన్యత్ అది ఇంక మిగతాదంతా మీరు చూసుకోండి అన్యత్ వ్యాఖ్యాతం ఈ హండ్రెడ్ హండ్రెడ్ హండ్రెడ్ మొత్తం పాయింట్స్ అన్నీ వచ్చేసాయి కానీ మరి ఏవో కొత్త కొత్త పేర్లు వినపడుతున్నాయి కదా అంటే అవేమిటో చెప్తాం అక్కడక్కడ ఆ పేర్ని చెప్పేస్తూ ఉండడం ముందుకు వెళ్ళిపోతూ ఉండం అది దట్ ఈజ్ ది వాట్ హీ మీన్స్ వ్యాఖ్యాతమన్యత దేవగంధర్వాహ జాతిత ఏవా ఈ మనుష్య గంధర్వులకి దేవగంధర్వులకి తేడా ఏమిటో చెప్పాలి ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు ఉన్నారనుకోండి బాలీవుడ్ దృష్టాంతం చెప్పేస్తే దానికి కోయిన్సైడ్ అయిపోతుంది అందుకోసం చెప్తున్నా ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు ఉన్నారనుకోండి ఎక్కడో మన హైదరాబాద్లోనో లేకపోతే రాజమండ్రిలోనో పుట్టి ఇక్కడే పెరిగి వీడు వీడు ప్రారంభం బాగుండి బాలీవుడ్కి వెళ్ళి అక్కడ నటుడుగా స్థిరపడ్డవాడు మనుష్య గంధర్వుడు అంతకుముందు మనుష్యుడుగా ఉండి ఇప్పుడు మనుష్య గంధర్వుడు అయిపోయాడు వాడు కానీ పుట్టడం పుట్టడమే బాలీవుడ్లో పుట్టి అక్కడ దేవగంధర్వుడు సంజయ్ దత్ దేవ వాడు దేవగంధర్వుడు వాడు సో ఈ విధంగా అక్కడే పుట్టాడు జాతిపై జాతి అంటే సో పుట్టుకని వాడు దేవగంధర్వుడు అంటే ఏమిటి వాడు కల్ప ఆరంభంలో సృష్టి ఆది అందే దేవగంధర్వ లెవెల్ ఒకటి ఉంటుంది గంధర్వ లెవెల్ ఒకటి ఉంటుంది సృష్టి ఆది అందు ఉంటుంది అది అక్కడ ఆ సృష్టి ఆది అందే వాడు దేవగంధర్వుడిగా పుట్టాడు పుట్టడం పుట్టడమే దేవగంధర్వుడు వాడు వాడి లెవెల్ వాడు ఆనందం ఎక్కువ వీడి మనుష్య గంధర్వుడు సృష్టి ఆరంభంలో మనుషుడిగా పుట్టి కొంతకాలం జీవించి పుణ్యం చేసుకుని మనుష్య గంధర్వుడు కాబట్టి వీడు మనుష్య గంధర్వుడు వీడు వాడు భుజం భుజం రసులు తిరుగుతూనే ఉంటారు కానీ వాడు అక్కడ ఒరిజినల్ వీడు ఇక్కడి నుంచి వెళ్ళిన వాడు కష్టపడి వెళ్ళిన వాడు కష్టపడి వెళ్ళిన వాడికి కొంచెం టెన్షను కొంచెం వెరుకు ఉంటుంది అక్కడే పుట్టినవాడికి ఏముంది ఇంకా వాడు దేవగంధర్వుడు సో హండ్రెడ్ టైమ్స్ మోర్ ఆనంద వాడికి సో దేవగంధర్వాహ జాతిత ఏవా ఈ దేవగంధర్వులకు వంద రొట్లు చిరలోకలోక నామానంద అనే ఉంది కదా సార్ ఏక పితృణాన్ చిరలోకలోక నామానంద సో ఈ చిరలోకలోక పితృదేవతలు వాళ్ళు పితృదేవతలు సో చిత్రం ఏమంటే ఈ వైదిక సంస్కృతిలో ఎలా ఉంటుందంటే ది దిస్ ఇస్ ది వేదిక్ లాంగ్వేజ్ ఆ ఒకాబులరీ అలాగే ఉంటుంది ఇప్పుడు స్వర్గంలో మూడు రెండు మూడు లెవెల్స్ చెప్తారు ఇంకా క్లియర్గా చెప్పాలంటే సిక్స్ ఫైవ్ సిక్స్ లెవెల్స్ చెప్తారు మొత్తానికి రఫ్గా టూ త్రీ లెవెల్స్ మనకు కనబడతాయి ఒక లెవెల్ ఏమిటంటే లోయెస్ట్ లెవెల్ దాన్ని పితృలోకము అని అంటే తక్కువ పుణ్యం చేసుకున్నవాళ్ళు ఏమిటి తక్కువంటే వీళ్ళు వీళ్ళ తక్కువ ఏమిటి ఏ రకంగా తక్కువ అంటే వీళ్ళు కేవల కర్మఠులు వాళ్ళ అంచేతన టూ కూడా వస్తుంది ఆ టూ పడిందంటే రూట్ గయా అని సో వాడు అక్కడే ఫిక్స్ అయిపోయి ఉంటాడు అని వాటి గెదలకు ఆ ఠా దానికి ఎందుకునో అలాంటి అర్థం ఉంది సో కర్మఠులు అంటే వాడు కర్మలోనే ఉంటాడు వాడు ఒక్క అంగుళం పైకి వెళ్ళడం అర్థమని మీరంటే వాడు హుంకరించి చూస్తాడు మీకేసి ఈ అర్థం అవి పట్టుకురాకు మా కర్మని చెడగొట్టకపోవాలి సో కేవల కర్మనిష్ఠుడై ఉంటాడు ఉపాసన అర్థం అంటే ఉపాసన అండి అర్థం తెలుసుకోవటం పేరే ఉపాసన ఇంకా ఉపాసన వేరే ఏం లేదు వా నేను ఎరుగుతాను మాల టక టక టక తిప్పేస్తూ ఉంటారు ఇలా తిప్పిస్తూ ఉంటారు ఆ ఏమా అది అది మళ్ళీ ఒక సూచన ఇచ్చేసి తిప్పేస్తూ ఉంటారు కొందరు కొంతమంది ఒంటి దగ్గర కూర్చొని జపం చేస్తూ ఉంటారు మీరు గౌలించారో లేదో సో ఆ అక్కడ అలా ఉడుకుతూ ఉంటుంది డుబుడుబుడు ఉడుకుతూ ఉంటుంది ఇక్కడ జపం చేస్తూ ఉంటారు ఇలా మాల టకటక టకటక సౌండ్ కూడా వస్తూ ఉంటుంది మాల గలగలగల ఈ లోపల అక్కడ అన్నం అది పొంగుతో ఏదో అవుతోంటే ఆ ఏమ్మాయి అన్నం పొంగుతోంది వచ్చి చూసుకో అని మళ్ళీ ఈయన మాల తిప్పేస్తూ ఉంటారు అంటే సంఖ్యాపూరణము సంఖ్యని పూరించడానికి ఒక ప్రక్రియ హీ వాంట్స్ టు డూ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ ఏదో ఉంటుంది ఆయన లెక్క ఆ లెక్క ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతారు తర్వాత కొంతమంది సూర్య నమస్కారం చేయటం చూశాను సూర్య నమస్కారం అని ఉంది సూర్య నమస్కారం అంటే మన శాఖల్లోనూ అక్కడ చేస్తారు చాలా పక్కడమందిగా చేస్తారు అది కాదు సూర్యనమస్కారం ఆ అరుణ ప్రశ్న ఒకటి ఉంది దాంట్లో అనువాగం చదవడం ఇలా కాలు ఇలా మొడత వేసి సాష్టాంగం చేయడం మళ్ళీ లేవడం అలాగే మొత్తం అరుణ ప్రశ్న నూట ముప్పై ఆ గుడ్నెస్ నూట ముప్పై పన్నాలు అనుభవాకాలు కాదు మతానికి దగ్గర దగ్గర వంద సూర్య నమస్కారాలు చేస్తారు చాలా ఓపుకు ఉండాలి కానీ ఈ వినియోగం సమ్ ఆఫ్ దెమ్ అట్లీస్ట్ దే వెరీ కేర్ఫుల్లీ కీప్ అవే ఫ్రమ్ ది మీనింగ్ ఆఫ్ దట్ అరుణ ప్రశ్న అని ఆ అరుణప్రశ్న చాలా గంభీరంగా ఉంటుంది కానీ వాళ్ళు జాగ్రత్తగా దాని అర్థంజోలికి వెళ్లకుండా కాలక్షేపం చేసేస్తూ ఉంటారు కేవల కర్మఠ వాళ్ళకు వచ్చి పుణ్యం తక్కువగా ఉంటుంది శాస్త్రం చెప్తూ ఎదేవో విద్యయా కరోతి తదేవ వీర్యవత్తరం భవతి తెలుసుకుని చేసిందే ఎప్పుడు కూడా అధిక ఫలాన్ని ఇస్తుంది కాబట్టి శాస్త్రము తెలుసుకోకపోవడాన్ని బాగా నిందించింది చాలా గట్టిగా నిందించింది నేను ఇంకా ఏదో కొద్దిగానే చెప్తున్నా శాస్త్రం శ్లోకాలు చెప్పి అర్థం చెప్పడం ప్రారంభిస్తే స్థానురయం భారవాహి అని ఇలాగ పెద్ద పదాలు వాడేసింది శాస్త్రం ఎనివే అర్థజ్ఞానం లేకుండా కనుక కర్మను చేసినట్లయితే ఆ లోవర్ లెవెల్ ఆఫ్ పుణ్యలోకమే లభిస్తుంది దాని పేరే పితృలోకము అని అంటారు అక్కడ ఉన్నాం మనం సో వీళ్ళు గంధర్వుల కంటే కొంచెం బెటరు చిరలోకలోకానాం పితృనాం చిరలోకలోక పితృలోకం ఈ పితరులకే పితృలోకంలో ఉండేవాళ్ళు పితరులు ఆ పితరులకే చిరలోకలోకానాం అని విశేషం చిరలోక లోకా అంటే ఏమిటి అర్థం ఏమిటో చెప్తున్నారు ఆయన చిరకాల స్థాయి లోక ఏషాం పితృనాం తే చిరలోకలోకా చిర చిరలోకమే ఎంతకాలం ఉంటుందో చాలా కాలం ఉండే లోకం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఈ లోకం ఉంటుంది అది చిరలోకలోక రెండు లోకాలు కదా మరి సో చిరకాలము ఉండేటువంటి లోకము అది చిరలోకలోకము అటువంటి చిరకాలము ఉండే లోకము వీళ్ళు పొంది ఉన్నారు కనుక వీళ్ళకి చిరలోకలోకా అని పేరు సో చిరకాలము ఉండేటువంటి లోకము అంటే ఈ మనుష్య గంధర్వలోకము దేవగంధర్వలోకము దర్ మచ్ ఇన్ఫీరియర్ అని కంపేర్డ్ విత్ పితృలోకము కర్మణా పితృలోక అని పేదంలో చెప్తారు కేవల కర్మ చేత పితృలోకము విద్య సత్యలోకా ఆ కర్మకి కనుక మీరు ఉపాసనను జోడించినట్లయితే మీకు అధికమైన ఫలం లభిస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ పితృలోకలోకము అవి చిరలోకలోకాహ అనే పదము పితృదేవతలకే విశేషణము అటువంటి చిరకాలము ఉండేటువంటి ఆ పితృలోకంలో ఉంటూ భోగాలను అనుభవించేటువంటి పితరులు ఉన్నారో వాళ్ళు కూడా స్వర్గంలో భాగమే అనుకోండి లోవర్ లెవెల్ ఆఫ్ స్వర్గం ఆ పితరుల యొక్క ఆనందం ఏదైతే గలదో అది అకామహతు సహజంగానే సిద్ధిస్తుంది తర్వాత మళ్ళీ అజాన జానాందేవానానంద వీళ్ళ హండ్రెడ్ టైమ్స్ ఉంది కదా ఈ పితృ పితృదేవతల ఆనందం హండ్రెడ్ టైమ్స్ దానికి మల్టిప్లై చేసుకుంటే ఆజానజాన దేవతలు ఇది కొత్త దేవతల్లోనే మళ్ళీ ఓ వెరైటీ ఏమిటి అజాన జానాం దేవానాం అంటే చెప్తున్నారు ఆయన అజాన ఇది దేవలోక తస్మిన్నాజానే జాత అజానజ దేవా స్మాత కర్మ విశేషత దేవస్థాన జాతా అది ఇప్పుడు దేవతలు మూడు రకాలు వస్తారు ఇప్పుడు ముగ్గురికి కొంత డిఫరెన్స్ చూపించాలి ఎందుకంటే హండ్రెడ్ హండ్రెడ్ మల్టిప్లై చేసుకుంటున్నాం కదండి డిఫరెన్స్ చూపించద్దా కాబట్టి ఎలా చూపిస్తున్నారంటే అజానజ దేవతలు అజానజా దేవా తర్వాత కర్మదేవాహ ఆ తర్వాత దేవాహ దట్ ఈస్ ది సీక్వెన్స్ అది శంకరు రిఫరెన్స్ చూపిస్తారు చూడండి ఆజాన అంటే దేవలోక అర్థం ఆజానే జాతాహ ఆజాన దేవలోకంలో పుట్టిన దేవతలు దేవలోకంలో పుట్టిన దేవతలు అంటే దేవలోక కల్ప సృష్టి నుంచి అక్కడ ఉన్నవాళ్ళు కాదు వీళ్ళు ఎలాగైతే గంధర్వలోకంలో పుట్టిన వాళ్ళు దేవగంధర్వులు ఏదో పుణ్యం చేసుకుని అక్కడికి వెళ్ళిన వాళ్ళు మనుష్య గంధర్వులను విభాగం చేశామో అలాగంటే విభాగమే చేస్తున్నాము ఎప్పుడు సో వీళ్ళు దేవలోకంలో ఏదో ఒక పుణ్యకర్మ చేసుకుని పుట్టారు కాబట్టి వీళ్ళు అజానజాహ దేవాహ అయితే కర్మదేవాహ కూడా అలాంటి వాళ్ళే కర్మదేవాహ కూడా కర్మ ఫలం చేతను పుట్టిన వాళ్ళే కాబట్టి మళ్ళీ దాంట్లో మళ్ళీ వచ్చిన డిఫరెన్స్ చూపించాలి కర్మ ద్విధం స్మార్థకర్మ శ్రౌతక కర్మ అని స్మృతి విహితమైనటువంటి కర్మ స్మార్త కర్మ వేద విహితమైన కర్మ శ్రౌత కర్మ ఎప్పుడు కూడా వేదానికి హయ్యర్ లెవెల్ హయ్యర్ ఇంపార్టెన్స్ ఇవ్వటం సహజం కదా వేదమే అది ఆకరం అది ఆకర గ్రంథం సోర్స్ బుక్ ఈజ్ వేద కాబట్టి వేదము చేత విధింపబడిన కర్మలు దే గివ్ హయ్యర్ రిజల్ట్ వెరాజ్ వేదాన్ని ఆధారంగా చేసుకుని మహర్షులు ఎవళ్ళలో నిర్మించినటువంటి కర్మకాండ ఉంటుంది అది లోవర్ రిజల్ట్ ఇస్తుంది దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సో వీళ్ళు స్మార్తకర్మ విశేషత దేవస్థానేషు జాత ఈ లోకంలో మనుష్యులుగా ఉన్నప్పుడు స్మార్తకర్మ అంటే స్మృతి విహితమైనటువంటి కర్మ అంటే సత్యనారాయణ వెంకటేశ్వర దీపారాధన ఈ పూజలు చండీ యాగము ఇవన్నీ కూడా స్మార్తకర్మల్లో పడతాయి పితృతర్పణాలు కూడా స్మార్తకర్మే ఇలాంటి కేవలము శ్రాద్ధకర్మ శ్రౌతక కర్మ శ్రాద్ధకర్మ ఉన్న పితృతీర్థి ఉన్నది చూసారా అది శ్రౌతం సంవత్సరానికి ఒకసారి వస్తుంది నైమిత్తికర్మ అలాగే అగ్ని సంధ్యావందనం అనే కర్మ ఉంది అది వైదిక కర్మ శ్రౌతక కర్మ దెన్ ఉపాకర్మ అని ఒకటి అది శ్రౌతమే దర్శ పూర్ణమాసేష్టి ఇంకా నౌ ఇట్ గోస్ ఫర్దర్ అండ్ ఫర్దర్ డీపర్ మోర్ కాంప్లికేటెడ్ కర్మ సార్ తయారు ఇవన్నీ వైదిక కర్మలు మీకు ఈ వైదిక కర్మలు చాలా అరుగుగా కనపడతాయి ఈనాడు సమాజంలో వైదిక కర్మలు బాగా తగ్గిపోయాయి ఎక్కడో కొద్దిమంది ఉన్నారు స్మార్త కర్మలు వాటి స్థానంలో వచ్చేసాయి ఇప్పుడు సమాజంలో మీకు రిలిజియాసిటీ ఉంటుంది అది ఎక్కడికి పోదు పెరుగుతుంది కూడా కానీ ఒకప్పుడు ఉన్నటువంటి కొంత క్లిష్ట సా కష్ట కర్మలు రిప్లేస్ అయిపోతాయి వాటిని మనం పట్టుకు వేలాడదామంటే అవి నిలబడవు అవి రిప్లేస్ అయిపోతాయి యూ కెనాట్ స్టాప్ ఇట్ కాల ప్రవాహము డైనమిక్ యూనివర్స్ కదండి మీకు అలా ఫిక్స్డ్గా ఉండాలని మనం అనుకుంటాం తోలుబొమ్మలాట్లే అందరూ చూస్తూ ఉండాలని అనుకుంటే ఎక్కడ కూతుంది తోలుబొమ్మలాట్లు వెళ్ళిపోయి ఇప్పుడు సినిమాలు చూసేస్తున్నారు జనాలు సో ఆ రకంగా సర్వత్రా కూడా మీకు ఆ డైనమిజం కనపడుతుంది సో శ్రౌత కర్మలు దే హవ్ గాన్ బ్యాక్ ఎవడో కొద్ది చేసి వాళ్ళు ఉన్నారు ఎవడో పుణ్యాత్మలు సో ఈ విధంగా స్మార్థకర్మలు చేసుకుని ఆ పుణ్య విశేషం చేత వెళ్ళి దేవలోకంలో ఇక్కడ మరణించి దేవలోకంలో జన్మించారు వీళ్ళు కొత్తగా వీళ్ళు వెళ్ళేప్పటికే అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ దేవతలు చాలామంది ఉన్నారు సో అటువంటి వాళ్ళని అజానజ దేవతలు అంటారు వాళ్ళు ఆ దేవలోకము స్వర్గలోకము ఈ పితృలోకం కంటే కొంచెం హయ్యర్ లెవెల్ కనుక పితృదేవతల కంటే వాళ్ళకి హండ్రెడ్ మౌస్ మోర్ ఆనందము లభిస్తుంది తర్వాత కర్మదేవా వైదికేన కర్మణ అగ్నిహోత్రాది నా కేవలేనా దేవాన పియంతి అది ఏ కర్మణేవాన పియంతి అని ఉంది కదా వీళ్ళు కర్మదేవులు ఈ కర్మదేవులు వీళ్ళు దేవతలే కానీ హండ్రెడ్ టైమ్స్ మోర్ దాన్ ఆజానజ దేవల అంటే అజానజ దేవతలు స్మార్తకర్మ పుణ్యం చేతన అక్కడికి దేవలోకానికి చేరుకున్నారు వీళ్ళు ఈ కర్మదేవతలు కర్మ అంటే వైదిక కర్మ అర్థం అగ్నిహోత్రాది వైదిక కర్మ అగ్నిహోత్రమోని యావజ్జీవం అగ్నిహోత్రం జ్యుహోతి బతుకున్నంతకాలం చేస్తారు అగ్ని ఆహితాగ్నులు ఉదయం సాయంకాలం ఉదయమో రెండు ఆహుతులు సాయంకాలము రెండు ఆహుతులు అలాగిస్తారు చాలా గొప్ప కర్మ అది అది గృహస్థ చాలా నిష్టగా చేసేటువంటి కర్మ గృహస్థులు ఎంతో కొంత కర్మానుష్ఠానాన్ని బాగా చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఉదయం సాయంకాలం సంధ్యా సమయంలో సూర్యుడిని ఉపాసన చేసినట్లయితే మీరు అగ్నిహోత్రం చేసినంత భాగ్యమే అలాగంటే కర్మని విధులు పెట్టేయడం కర్మని విధులుపెట్టే అధికారం సన్యాసులకే ఉంది గృహస్థులకి లేదు వాళ్ళు దే హ్యావ్ టు డూ కర్మ సో ఇప్పుడు గృహస్థున్నాడు ఇంట్లో ఉండి ఇవాళ నుంచి నేను ఇంకా పాలు తీసుకున్నాను ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టను టెలిఫోన్ బిల్లు కట్టను డబ్బు సంపాదించను నేను అలా కూర్చొని తింటూ ఉంటానంటే దా అలా చేయొచ్చు తప్పేం కాదు కానీ గృహంలో ఉండడం మానేసి ఆశీవాద ఋషికేసి వెళ్ళి అక్కడ అలా చేస్తే బాగుంటుంది అది శోభగా ఉంటుంది కూడా పైగా ఇంట్లో కూర్చొని చేస్తానంటే శోభగా ఉండదు కాబట్టి ఎనివే ఇంట్లో గృహస్థికి కర్మానుష్ఠానం చేయటం ధర్మం సో ఆ రకంగా ఉదయం సాయంకాలం యజ్ఞహోత్ర కర్మ ప్రాత సాయం చేసేటువంటి కర్మ దాని విశిష్టతది సూర్యోదయ సూర్యాస్తమయాలకి దానికి సంబంధం ఆ విధంగా చేసినటువంటి పుణ్యాత్ములు కానీ మళ్ళీ వీళ్ళు కూడా కేవలేనా ఆ కేవల పదం వేశారంటే కర్మ వెనకాల అది అదో నిందావాక్యం వాడు కేవల కర్మఠుడంటే అర్థం నస్తుతా నింద అది సో నిందావాక్యం కేవల కర్మ సో ఆ విధంగా కేవలైన కర్మణ అంటే ఊరికే మంత్రాన్ని పఠించేసి ఆహుతిచ్చేసేయటమే కానీ అంతకుమించి వివరం ఏమిటో తెలియదు ఉపాసన అనేది లేదు అటువంటి వాళ్ళ వాళ్ళు వాళ్ళకు కూడా పుణ్యం ఉంటుంది కదా ఆ పుణ్య ప్రభావం చేత దేవాన్ అపియంతి దేవ దేవలోకస్థానాలని పొందుతారు వాళ్ళు కర్మదేవతలు అనబడతారు వాళ్ళకి ఈ అజాజ దేవతల కంటే హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఆనందము ఉంటుంది కానీ మన అకామహతుడు ది మ్యాన్ అండర్ ది ట్రీ ఈజ్ ఆల్వేస్ దేర్ హీ ఈజ్ నాట్ గాన్ ఎనీవేర్ హీ పార్టెక్స్ ఆల్ దీస్ వెరైటీస్ ఆఫ్ ఆనంద వీడు ఏ లోకానికి వెళ్ళక్కర్లేదు వీడు ఇక్కడే ఉంటాడు మళ్ళీ దేవలోకం వెళ్ళాడు అనుకున్నారు మ్యాన్ అండర్ ది ట్రీ హీజ్ మెయిన్స్ హీరోన్లీ అకామహత సో దేవా త్రయస్ విర్భుజ అది ఇంకా దేవత దేవాహ ఇప్పుడు కర్మదేవతలు అయిపోయారు కదా దేవాహ ఈ దేవతలు ఎవళ్ళంటే ముప్పై ముగ్గురు వీళ్ళు దేవలోకంలో చాలామంది ఉంటారండి పెద్ద భీట్ ఉంటుంది అక్కడ వీళ్ళు ముప్పై ముగ్గురు త్రయస్ింశత్ హర్భుజ మీరు హవిస్సు చూడండి హోమాలు చేసి వాటిని వాళ్ళు పొందుతారు అగ్నయేశ్వహ సోమాశ్వహ పూష్ణేశ్వహ అని ఈ విధంగా పోష అది జమా ఇలాగ ఎవళ్ళెవళ్ళో ఉన్నారు ముప్పై ముగ్గురు వాళ్ళు వీళ్ళ లిస్టు బృహదార్కల్లోనో అక్కడ వేదాల్లో బాగా విస్తారంగా వస్తుంది వాళ్ళు ముప్పై ముగ్గురికి హవిస్సులు లభిస్తాయి వాళ్ళు ముప్పై అంటే వాళ్ళు ఎంపీస్ లాగా సమ్ ఆంధ్రప్రదేశ్కి నలభై మంది ఎంపీస్ ఉన్నారన్నట్టుగా ముప్పై ముగ్గురు అక్కడ దేవలోకానికి స్పెషల్ విఐపిస్ వాళ్ళు వాళ్ళకి ఈ మామూలు నార్మల్ రొటీన్ దేవతలకంటే హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఆనందం వాళ్ళకు ఆ ముప్పై ముగ్గురికి హండ్రెడ్ టైమ్స్ మన అకామహతుడు వాళ్ళతో ఎక్కువలు మళ్ళీ అయిపోయింది వాళ్ళ హండ్రెడ్ టైమ్స్ ఆనందం ఎవరికి ఇంద్రుడికి ఇంద్రేషాం స్వామి ఈ ముప్పై ముగ్గురికి సూపర్వైజర్ ఒకటి ఉంటాడు మొత్తం దేవలోకంలో ఉండే ముప్పై మూడు కోట్లు మూడు కోట్లు వాళ్ళు ఎవరు దేఆర్ ఆల్ రూల్డ్ బై థర్టీ విఐపిస్ ఈ థర్టీ త్రీ ఒకడు హెడ్ ఉంటాడు వాడు ఇంద్రుడు ఇంద్రుడికి వీళ్ళకంటే హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ అకామహతుడు ఉండనే ఉంటాడు తషాం స్వామి తస్య ఆచార్యో బృహస్పతి ఇప్పుడు ఈ ఇంద్రుడికి ఆచార్యుడు ఉంటాడు ఇంద్రుడి కంటే ఎక్కువ పవర్ ఆచార్యుడికి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు నిత్యం ఏదో కూర ఏదో పచ్చదో చేసుకుని భోజనం చేసేస్తూ ఎప్పుడైనా స్వామిని పిలిచారనుకోండి ఎక్కువ అధికంగా చేసుకుంటారు కదా ఎందుకంటే మీ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ మీరు స్వామికి ఇస్తారు ఆచార్యుడికి ఇస్తారు అది సహజం కదా సేమ్ వే ఇంద్రుడు కూడా ఇంద్రుడు ఆచార్యుడు వస్తే తను ఎంత ఉన్నత ఆసనం లో కూర్చుంటాడో అంతకంటే ఎక్కువ ఆసనం మీద ఆయన్ని కూర్చోబెడతాడు తర్వాత ఆయన వస్తున్నాడంటే లేచి నిలబడతాడు కానీ ఇంద్రుడు వస్తున్నాడంటే ఆచార్యుని లేచి నిలబడ్డాడు ఆయన అలాగే కూర్చునే ఉంటాడు ఇంద్రుడు వచ్చి నమస్కారం చేస్తే ఆయన ఆశీర్వదిస్తారు సో ఈ విధంగా ఇంద్రుడి కంటే కూడా హయ్యర్ స్టేటస్లో బృహస్పతి గారు ఉంటారు కనుక ఆయనకి హండ్రెడ్ టైమ్స్ మోర్ ఆనందం తర్వాత ఇంకొకటి ఇప్పుడు ఇంద్రుడికే ఇప్పుడు ఇంద్రుడికి ఆచార్యుడికి తేడా ఏంటంటే ఇంద్రుడు ఈ లోక వ్యవహారం దేవలోక వ్యవహారాలన్నీ పొద్దు నుంచి సాయంకాలం మీద బిజీగా ఉండి అప్పుడు ఆయన కొన్ని భోగాలను అనుభవిస్తాడు ఈ ఆచార్యుడు బిజీ ఏమీ లేదు హీఈస్ ఫ్రీ బట్ హీ ఎంజాయ్స్ ఆల్ ది బెనిఫిట్స్ ఆఫ్ వాట్ ఇంద్రా ఎంజాయ్స్ హీ కెన్ ఎంజాయ్ ఆల్ ఆఫ్ దెమ్ హీ మే నాట్ డూ దాట్ బై చాయిస్ బట్ హీస్ ఎలిజిబుల్ అండ్ జెన్ సో ఇంద్రుడికి ఉండే న్యూసెన్స్ ఆయనకేం ఉండదు కనుక న్యాచురల్లీ ఆయనకి హండ్రెడ్ టైమ్స్ మోర్ ఆనందం ఆచార్య ఆచార్య బృహస్పతి తర్వాత ప్రజాపతి విరాట్ త్రైలోక్య శరీర ఇప్పుడు ఇంకా ప్రజాపతి బ్రహ్మ అని ఉన్నారు ప్రజాపతి అంటే విరాట్ బ్రహ్మ అంటే హిరణ్యగర్భ అంటే ఇప్పుడు బ్రహ్మ ఈ విరాట్ వేరు హిరణ్య గర్భుడు వేరు కాదు ఇది ఎలాగంటే ఇప్పుడు నేనే ఉన్నాను నాకు దేహ సంబంధంగా లభించే ఆనందం కొంత ఉంటుంది ఎలా ఉంటుంది చక్కగా శీతకాలంలో వేడి నీళ్లతోటి వేసవకాలంలో చక్కటి సన్నీళ్లతోటి స్నానం చేసామనుకోండి దేహానికి సంబంధించిన ఆనందం లభిస్తుంది కదా దేహానికి ఏదైనా ఒక సుగంధ పరిమళ ద్రవ్యాన్ని రాసుకున్నాం ఓ కొంత ఆనందం లభిస్తుంది చక్కటి వస్త్రాలు ధరిస్తే అదో ఆనందం లభిస్తుంది సో ఈ విధమైన దేహ సంబంధి ఆనందం ఒకటి ఉన్నది నా జీవితంలో నా జీవితంలోనే మానసికమైన ఆనందం కూడా ఉంది సూక్ష్మ శరీరానికి సంబంధించిన ఆనందం అది ఎలాగంటే ఒక చక్కటి పుస్తకం చదివామనుకోండి ఆ ఆనందం ఈ రెండు ఆనందాల్లో చదువుకున్న వాడికి ఇక్కడ ఇంపార్టెన్స్ కదా శ్రోత్రియస్య అనే మాట ఎవరి స్టేజ్ వస్తుంది ఈ రెండింటిలో ఉన్నత చాలా అధికమైన ఆనందం వస్తాయి దేనికి ఇస్తారు మీరు సూక్ష్మ శరీరానికి సంబంధించిన ఆనందానికే ఇస్తారు సైంటిస్ట్ అన్నవాడు ఆ సైన్స్ యొక్క ఆ పరిశోధనలో వాడికి లభించే ఆనందము పార్టీలకు వెళ్తే లభించదు ఏ పని లేనివాడు వెళ్తాడు ఈ పార్టీలకి కేవలం దేహానందం ఎవడికి మా దేహానికి మాత్రమే పరిమితమై ఉంటాడో వాడు వెళ్తాడు ఈ పార్టీలకి డిన్నర్లకి వాటికినా ఆత్మానందం విద్యానందాన్ని అనుభవించేవాడు ఆత్మానందం వాడు అలాంటి పెట్టండి విద్యానందం అని ఫర్ హిమ్ డిన్నర్ ఈజ్ సెకండరీ డిన్నర్ ఏదో చేయాలి కాబట్టి చేసేస్తాడు వాడు ఆనందం కూడా విద్యలో ఉంటుంది విద్యా సంబంధం లేని వాడు ఉన్నాడు వాడికి దేహమే ప్రధానం కాబట్టి దేహానందమే వాడికి ఆనందం కనుక హీ రన్స్ ఆఫ్టర్ దాట్ దేర్ ఫోర్ ఫిజికల్ బాడీ రిలేటెడ్ ఆనంద ఈజ్ ఇన్ఫీరియర్ మైండ్ రిలేటెడ్ ఆనంద ఈజ్ సుపీరియర్ ఆన్ దట్ బేసిస్ ఇక్కడ డివిషన్ సో ఇక్కడ ప్రజాపతి అంటే బృహస్పతి గారికి హండ్రెడ్ టైమ్స్ బట్ స్టిల్ ఇన్ఫీరియర్ టు హిరణ్య బృహస్పతి గారికి హండ్రెడ్ టైమ్స్ ఎందుకంటే సర్వ జగత్తు కూడా ఆ హిరణ్య గర్భ ప్రకటమవుతున్నది హిరణ్య గర్భ దేహంలో అంతర్భాగంగా ఉన్నది ఇది ఎలాగంటే నా చేతికి ఉండే ఆనందం నాదే నా కాళ్ళకుండే ఆనందం కూడా నాదే నా ముక్కు ఉండే ఆనందము నాదే నా కళ్ళకుండే ఆనందము నాదే కాబట్టి ముక్కుకుండే ఆనందం కంటే నాకుండే ఆనందం వంద రెట్లు ఎక్కువ ఉంటుంది ముక్కు ఉండే ఆనందం ముక్కుకే పరిమితం నాకుండే ఆనందము కళ్ళ నుంచి చెవుల నుంచి అన్నింద్రియాల నుంచి వచ్చే ఆనందం సో ఆ విధంగా ఇంద్రుడు బృహస్పతి వీళ్ళందరూ కూడా దే ఆర్ స్మాల్ లింబ్స్ ఆఫ్ దట్ విరాట్ కాబట్టి వీళ్ళ ఆనందం కంటే విరాట్ యొక్క ఆనందం తప్పనిసరిగా ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ టైమ్స్ హండ్రెడ్ అన్నది ఊరికే ఉజ్జాయింపుగా హండ్రెడ్ అంటే తోకం వేసి చెప్పిందేం కాదుగా ఉరికే ఎక్కువ ఉంటుంది అని చాలా ఎక్కువ ఉంటుంది అని కాబట్టి ఆ విరాట్ త్రైలోక్య శరీర ముల్లోకములు కూడా ఆయన ఫిజికల్ బాడీ ఆయనకు ఉండేటువంటి ఆనందము యూనివర్సల్ ఆర్ కాస్మిక్ పర్సన్ ఆయనకుండే ఆనందము అంటే ఈ జగత్తులో స్థూలదేహ సంబంధమైన ఆనందము ఎప్పుడు ఎక్కడ ఉన్నా అది ఆయందే అటువంటి ఆనందము అది చాలా గొప్పది బృహస్పతి ఆనందం కంటే వంద రెట్లు ఎక్కువ అంటే అఫ్ కోర్స్ అవర్ అకామహత ఈజ్ అఫ్ కోర్స్ దేర్ ఇన్ దట్ పొజిషన్ ఆల్సో ఇంక ఈ ప్రజాపతి ఆనందం కంటే హిరణ్య గర్భ టైమ్స్ దానికి వస్తున్నాము బ్రహ్మా సమష్టి వ్యిపారమండలవ్యాపీ ఎత్రైతే ఆనందభేదా ఏకతాం గచ్చంతి అది బ్రహ్మా అంటే హిరణ్యగర్భుడండి హిరణ్యగర్భ అంటే సమష్టి వ్యష్టి రూప అనర్థం ఇప్పుడు కూడా సమష్టి వ్యష్టిగా ఉండవు ఇది ఎలాగంటే ఇప్పుడు నేనున్నాను నేను సమష్టి చేతులు కాళ్ళు ముక్కు కన్ను చెవి ఇవి వ్యష్టి ఇప్పుడు ఏదో ఒక స్టాండ్ పాయింట్లో మీరింత కౌంట్ వేసి ఇవి వ్యష్టి అది సమష్టి అని ఒక కౌంటు ఒకటి చూపించారే కానీ వాస్తవంలో ఆ వ్యష్టి ఈజ్ ఇట్ ఏ రియల్ ఇండిపెండెంట్ సెపరేషన్ నో చెవులు ఉంటాయండి నన్ను నేను లేకుండా చెవులు ఉంటాయి ఈ చెవి కోసేసి పక్కన పెట్టారనుకోండి ఈజ్ ఇట్ ఎనీ మోర్ ఎని ఇయర్ నో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్యూట్రిఫయింగ్ మాస్ ఆఫ్ ఫ్లాష్ ఇట్ ఈస్ నో మోర్ ఇయర్ అది ఇయర్ ఎప్పుడవుతుంది నేను కనెక్ట్ అయినప్పుడు ఇయర్ అవుతుంది కాబట్టి నేను అన్నది సమష్టి ఈ లిమ్స్ అన్ని ఆ సమష్టిని అంటిపెట్టుకుని ఉండేటువంటి కాబట్టి నేను చూచినప్పుడు కన్ను అవుతాను విన్నప్పుడు చెవ్ అవుతాను యాజ్ ఆ మై యాజ్ ఆ ఫ్రమ్ మై ఓన్ స్టాండ్ పాయింట్ ఐఎమ్ ఎవ్రీథింగ్ స్టాండ్ ఐ బికమ్ ఈచ్ వన్ ఆఫ్ దమ్ నడిచేప్పుడు కాళ్ళు అవుతాను సో బట్ యాజ్ మై మై సెల్ఫ్ ఐఎమ్ ఎవ్రీథింగ్ సో సమష్టి వ్యష్టి రూప కాబట్టి ఆ హిరణ్య గర్భుడే సకల జీవుల రూపంగా ఉన్నాడు ఇప్పుడు ఈ ఫ్యాన్లలోనూ లైట్లలోనూ ఉండే ఎలక్ట్రిసిటీ వ్యష్టి అండ్ దీ నెట్వర్క్ ఉంది హోల్ నెట్వర్క్ అంతని ఆశ వ్యాపించి ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ సమష్టి ఆ సమష్టిని వ్యష్టిని కెన్ యూ రియల్లీ సెపరేట్ From a given standpoint, ఫ్రమ్ ఐ గివెన్ స్టాండ్ పాయింట్ కెన్ సెపరేట్ అండ్ టాక్ ఇన్ డిఫరెంట్ టర్మ్స్ బట్ ఇన్ రియల్ టర్మ్స్ కెన్ యూ రియల్లీ సెపరేట్ దెమ్ నో అని చెప్పిన ఆ నెట్వర్క్లో భాగమే vadu కూడా yashti హిరణ్య గర్భుడు mandala సమష్టి వ్యష్టి రూప mandala మండలం వ్యాపి ఈ బ్రహ్మాండ మండలమునంతను కూడా ఆయనయే వ్యాపించి ఉన్నాడు నిజానికి ఆయన mandala బ్రహ్మాండ మండలమంతా ప్రకటమవుతోంది నేనే కాళ్ళైనా నేనే చేతులైనా నేనే ముక్కైనా నేనే చెవైనా నేనే అన్నట్లుగా ఈ బ్రహ్మాండ మండలం అంతా కూడా హిరణ్ ఈ బ్రహ్మాండ ఎక్కడ ఏ జీవుడు ఒక లింబ్ అనమాట ఆయనకు అవయవం లాంటివాడు ప్రతి ప్రాణి ఒక అవయవమే నా దేహంలో ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి అలాగే బ్రహ్మాండ శరీరమునందు కూడా ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ జీవాస్ ఆర్ దర్ దే ఆర్ లైక్ సెల్స్ ఇన్ ఏ గివెన్ బాడీ సో దట్ బ్రహ్మాండ అటు హిరణ్య గర్భ సూక్ష్మ శరీరీ ఉన్నాడే ఆయన ఈ సమస్త ప్రాణుల యొక్క ఆనందము ఆయన ఆనందమే ఎత్ర అయితే ఆనంద భేదా ఏకతాం గచ్చంతి కాళ్ళ ఆనందం ఎవరిది నాది చేతుల ఆనందం ఎవరిది నాది ముక్కు ఆనందం ఎవరిది నాది సో ఈ ఆనంద భేదములన్నీ కూడా నాయందు ఏకత్వాన్ని పొందుతాయి అదేవిధంగా ఈ జగత్తు ఈ బ్రహ్మాండంలో ఉండే ఆనంద భేదములు ఇంతకుముందు మనం లిష్టి చెప్పేమే దేవతలని ఇదేం ధర్ములని ఇదనేది ఈ భేదాలన్నీ కూడా ఆ హిరణ్య గర్భుని ఎందు ఏకత్వమును పొందుతాయి ది గోండ్ మెర్జినిట్ అటువంటి హిరణ్య గర్భుడు ఆయన ఆనందం చాలబోతుంది ధర్మశ్చతన్నిమిత్త అది సో ఇప్పుడు ఎష్టి జీవులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆనందాలని పొందుతున్నారు ఒక్కొక్క జీవి పొందే ఆనందము ధర్మము నిమిత్తముగా గలది ఈ మాట మనం అనుకుంటాం ఆనందం లభించిందంటే ధర్మం ఉండాలి ఇంతకుముందు పుణ్యం చేసుకుని ఉండాలి కాబట్టి ఇన్ని ప్రాణులు ఇంత గొప్ప పుణ్యాలని చేసుకుని ఇంత గొప్ప ఆనందాలను అనుభవిస్తున్నాయి కాబట్టి ఈ ఆనందాలన్నీ కూడా ఆయనకు ఉన్నాయి అని మనం ఎప్పుడైతే అన్నామో ఈ ధర్మములన్నీ కూడా ఆయనవే ఈ పుణ్యమంతా కూడా ఆయనదే అని చెప్పాల్సి ఉంటుంది ఇట్ ఈస్ ఇన్ సో ధర్మశ్చ తన్ ఏకతాం గచ్చతి ఆయనలో ఈ సమష్ఠ సమష్టి సర్వప్రాణుల యొక్క పుణ్యము కూడా ఆయనలో ఏకత్వమును పొందును జ్ఞానంచ తద్విషయం తర్వాత ఇప్పుడు ఆ ఆనందం అనేది అది జ్ఞానరూపంగా ఉంటుంది ఇప్పుడు విషయం ఉండి నేనుంటే ఆనందం వచ్చేది ఆ విషయము నా జ్ఞానరూపుడునైన నా ఎందు అది ప్రకటమవ్వాలి ఉపలబ్ధి ఉండాలి నాలుగు మీద మీరు స్వీట్ పెట్టేస్తే ఆనందం వచ్చేది ఆ స్వీట్నెస్ మస్ట్ బి ఎక్స్పీరియన్స్డ్ బై మీ ఉపలబ్ధి ఉండాలి అంచేత నేను నిద్రలో ఉండగా నా నోట్లో మీరు స్వీట్ పెట్టేశారనుకోండి ఐ డోంట్ ఎంజాయ్ ఇట్ సో నేను సినిమా హాల్లో కూర్చొని డిడ్ ఐ ఎంజాయ్ నో ఎందుకంటే ఉపలబ్ధి లేదు ఉపలబ్ధి ఉంటే కానీ ఆనందం ఉండదు సినిమా వేసేస్తే ఆనందం వచ్చేది అది మీరు చూసి ఎంజాయ్ చేస్తేనే ఆనందం వస్తుంది కాబట్టి సో ఈ ఉపలబ్ధి జ్ఞానాత్మకంగా ఉంటుంది సో ప్రతి ప్రాణీ కూడా ఉపలబ్ధి అంటే జ్ఞానమే కదండీ ఎక్స్పీరియన్స్ అంటే అంటే జ్ఞానం కదది సో జ్ఞానరూపంగానే ఉంటుంది కదండి కనుక ఈ ప్రతి ప్రాణి పొందేటువంటి ఆనందము ఆయా జ్ఞానరూపంగా ఉంటుంది ఈ జ్ఞానములన్నీ కలిపి సమష్టి ఆ హిరణ్య గర్భునిలో పొందుతాయి అంటే ఆయన సమష్టి పుణ్యస్వరూపుడు సమష్టి జ్ఞానస్వరూపుడు కాబట్టి ఆయన ఎంతో ఆనందము అనంతముగా నుండును అకామహతత్వంచశయం ఎత్ర అది ఈ లక్షణాలన్నీ కూడా ఆయన ఎందు కల్మినేట్ అయ్యి దిస్ ఈజ్ ది హయ్యెస్ట్ అనే అంతకంటే ఇంకా గొప్పలేదు నిరతిశయం ఆ స్థితి చేరుకుంటారు ఏమిటేమిటి పుణ్యము ఆయన ఎందు హయ్యెస్ట్ ఉన్నది హయ్యెస్ట్ పుణ్యము ఆయన ఎందు ఉన్నది జ్ఞానము ఆయన ఎందు హయ్యెస్ట్ ఉన్నది అకామహతత్వము అనే లక్షణం కూడా ఆయన ఎందు హయ్యెస్ట్ ఉన్నది A man under the tree will come along with him and then he transcends him also among the jeevas vid jeevudu kada vid ishwarudu kada man under the tree vid ishwarudu vid brahma vid hiranyagarbha stage takuwe vid kada kaabatti vid pakkana nilapadu untadu but that hiranyagarbha he stands highest in all these respects in fact jnanamapratigam yasya vairagyam cha jagatpateh ఐశ్వర్యం చైవధర్మశ్చ సహసిద్ధం ప్రజా సహసిద్ధం చతుష్టయం సో ఆటంకములు లేని జ్ఞానము పూర్ణమైన వైరాగ్యము పూర్ణమైన ఈశ్వర భావము అంటే హ్యావింగ్ థింగ్స్ అండర్ కంట్రోల్ అది ఈశ్వర భావం తర్వాత పూర్ణమైనటువంటి ధర్మము ఈ నాలుగు అంశములు ఆ ప్రజాపతి నిండా ఉంటాయి పూర్ణంగా ఉంటాయి అని మనకి శుంతులు చెప్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆయన ఎందు నిరతిశయంగా ఉన్నాయి గనక వైరాగ్యం కూడా ఆయన ఎందు నిరతిశయంగా ఉంటుంది సో భగవాన్ అనే పదానికి డెఫినేషన్ అది సో ఆయన ఎందు పూర్ణమైన ఆనందము ఉంటుంది అది మన కామహర్తునికి కూడా ఉంటుంది అదే అంటారు ఆయన సేష హిరణ్య గర్భో బ్రహ్మా చూడండి ఈ బ్రహ్మ అనేప్పటికీ మీరు ఏదో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఏమిటండి బ్రహ్మ అంటే మళ్ళీ పక్కన విష్ణువు మాట శివుడు మాట చెప్పలేదు ఏమిటండీ ఏమంటే విష్ణువుని శివుని పెట్టి బ్రహ్మగాని పట్టుకున్నారు అసలు బ్రహ్మకి పూజాయోగ్యత లేదని ఇలాగంటి శంకలు అన్నీ వస్తాయి అవేం మీరు పెట్టుకోకండి ఇక్కడ బ్రహ్మ అంటే హిరణ్య బ్రహ్మ విష్ణు మహేశ్వర దట్ లాంగ్వేజ్ ఈజ్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్ సో ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ ఎ కనెక్షన్ బిట్వీన్ ది టూ దెన్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ హిరణ్య దట్ ఈస్ హౌ యు హనెక్ట్ సో అధ్యతనే శంకర్లు ఇటువంటి కన్ఫ్యూషన్ ఎవరికైనా ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయంతో ఆయన అంటారు స ఏష హిరణ్యగర్భ ఏ బ్రహ్మ హిరణ్యగర్భుడే తస్ ఐష ఆనంద్రోత్రియేణ అవృజినేనా అకామహతేన చ ప్రత్యక్షముపలభ్యతే ఆ హిరణ్యగర్భుని ఆనందాన్ని మనవాడున్నాడే ఈ మ్యాన్ అండర్ ది ట్రీ వీడు వీడు అని ప్రత్యక్షం ఉపలభ్యత వీడిప్పుడు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసేస్తూ ఉంటాడు సాక్షాత్తుగా అనుభవించే డైరెక్ట్గా అనుభవించేస్తూ ఉంటాడు వీటండి వీడికింత క్వాలిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మూడే క్వాలిఫికేషన్స్ శ్రోత్రియేణ అంటే విద్యావంతుడు చదువుకున్నవాడు అయి ఉండాలి కదండీ చదువుకు విద్యావంతుడని చెప్పడంలో అభిప్రాయం ఏమిటంటే ఎన్ అంటైర్ వాల్యూ సిస్టమ్ ఈజ్ టేకన్ ఇన్ టు చక్కటి వాల్యూ సిస్టమ్ ఉండాలి లైఫ్లో అలాంటి వాడే ఆనందాన్ని పొందగలుగుతాడు వాల్యూస్ లేవనుకోండి వాడికి ఆనందం ఉండదు సో శ్రోత్రి అయినా అభిరుచినేనా అంటే కపటి మోసగాడు కాదు ఆ కపటత్వము లేదు కపటస్వభావం ఉన్నదే అది చాలా అది వాడు అనుకుంటాడు ఎదరవాళ్ళని నేను కపటం చేత నేను నా చేతిలో పెట్టేసుకున్నానని వీడు అనుకుంటూ ఉంటాడు ఎదరవాడికి వీడి వల్ల కలిగే హాని ఇట్ ఈస్ టెంపరీ దానివల్ల వారికి కలిగే హాని చాలా ఎక్కువ చాలా భయంకరమైన హాని కలిగిపోతుంది తనంత తాను కాబట్టి అభిరుచినేనా వృజినత్వము వృజినశబ్దానికి పాపం కూడా అర్థం ఉంది అంటే పాప చింతనలు చేస్తూ ఉండటం ఇతర వాళ్ళకి ఇతరులకు వెనకాల గోతులు తీస్తూ ఉండటం తర్వాత వాళ్ళకి హానిని తలపెట్టుట వాళ్ళతో పరుషంగా మాట్లాడుట ఇలాగ ఎన్ని రకాల దోషాలు అయితే ఉన్నాయో ఈ కపట ప్రవృత్తి మోసపూరితమైనటువంటి ప్రవర్తన అది సుతరాము తప్పు అది ఆనందాన్ని పాయిజన్ చేసేస్తూ ఉంటుంది అంచేతన అది వీడియందు సుతరాము లేదు అభిరుచినేన అమాయక సంస్కృతంలో అయితే అమాయిక అని యాక అది ఈ అది తెలుగులో అమాయకుడు అని అంటాడు తెలుగులో అయితే అమాయకుడు అమాయకుడు అంటే మాయ లేనివాడు మన వాళ్ళ మా యొక్క అర్థమైనటువంటి చేతగా అని వాడు అని తప్పు కదా అలా అనుకోకూడదు ఏమిటి చేతనవ్వాలి వీళ్ళందరికీ జుట్లు ముడి వేయడం చేతనవ్వాలా ఎందుకు చేతనం అవ్వాలి వై హూ షుడ్ నో ఆల్ దాట్ వై హ్యూ షుడ్ బి సో హైపోక్రిటికల్ వై హూ షుడ్ బి డిప్లొమాటిక్ నాట్ నెసరీ సో ఆ గురుజీ నేను చాలా ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ అది మన ఎందుకంటే ఈ ఆనందం అనేది చిత్తప్రసాదానికి ముడిపెట్టబడి ఉన్నది చిత్తప్రసన్నత బట్టే ఆనందం వస్తుంది ఆనందం స్వరూపంలోనే ఉంది ఈ చిత్తప్రసన్నత కనుక లేకపోతే ఈ ఆనందం ఇది ఎలాగంటే బోరు వేస్తూ ఉంటే ఆ బోరు పైపులో ఓ రాయో ఏదో అడ్డుపడింది అంతే కథను మీరు ఇంక బోరు ముందుకు తీసుకెళ్ళలేరు అది అడ్డుపడిందంటే అటు తీయను లేరు దాన్ని ప్రోగ్రెస్ చేయను లేరు అది అది దాన్ని అబ్యాండన్ చేసి కొత్త బోరు మొదలుపెట్టాలి ఈ వృజినత్వము మొదలైన లక్షణాలు అలాంటివి ఆనందానికి అడ్డుపడిపోతూ ఉంటాయి కాబట్టి అవరుచినేన అకామహతేనచ మనకేదైనా ఓపెసరంత ఆనందం నిద్రలేస్తూనే ఆనందంగానే నిద్రలేస్తాడు నిద్రలో పూర్ణమైన ఆనందాన్ని వీడు అనుభవించే ఉంటాడు అనుభవి ఆ ఆనందం యొక్క ప్రవాహం అపుష్యంకా ఉంటుంది నిద్ర లేవగానే అంతే ఓ డిజైర్ వస్తుంది కథ ఆ డిజైర్ కూడా ఎలా వస్తుంది ఫస్ట్ క్లాస్ ఫిల్టర్ కాఫీ తాగితే బాగుండున్న డిజైర్ వస్తుంది వీడి దగ్గర అవైలబుల్గా ఉన్నది ఫస్ట్ క్లాస్ ఫిల్టర్ కాఫీ అవ్వచ్చు కాకపోవచ్చు పోనే అసలు ఫిల్టర్ కాఫీ అవైలబుల్గానే ఉందనుకోండి వీళ్ళు లేచి పలు తోముకుని ఆ కాఫీ కలుపుకుని తాగడానికి మధ్యలో ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఉంది కదా ఈ ఫిఫ్టీన్ మినిట్స్ వీడికి ఏముంటుందో చెప్పండి నాకు టెన్షన్ ఉంటుంది అంతే కదా అప్రసన్నత ఉంటుంది పోనీ టెన్షన్ అంత పెద్ద పదం వాడద్దు అప్రసన్నత ఉంటుందా అదే ఇంకా ఆనందమే ఉంది ఇంకా ఆ కాఫీ తాగేసిన తర్వాత ఆనందం ఉంటుంది ఎంతసేపు ఉంటుంది వన్ మినిట్ వన్ మినిటే థర్టీ సెకండ్సా ఉంటుంది ఎందుకని మళ్ళీ ఇంకో అప్రసన్నత వచ్చేస్తుంది ఇంకా స్నానం చేయాలి ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్ గుర్తుకు వస్తుంది ఆఫీస్ గుర్తుకు మండే మార్నింగ్ సిండ్రోమ్ అని ఉంది తెలుసా మీకు మండే మార్నింగ్ సిండ్రోమ్ అంటే వీడు ఫ్రైడే ఫ్రైడే నైట్ సిండ్రోమ్ అని ఫ్రైడే నైట్ అందరూ మహోత్సాహ ఉంటారు అంతా ఉత్సాహం మండే మార్నింగ్ తోటకూర కాడల్లాగా వేలాడిపోతూ ఉంటారు వీళ్ళు సో ఇవి రెండు సిండ్రోములు Thank God it is Friday. TG, thank God it is Friday. TG, F O O O. Restaurant it is. It's a restaurant. TG, F, restaurant. Open. Please come in. Thank God it is Friday. He is thanking God because it is Friday. This is why the beginning of the day of the day is a day. The day of the day is a day. అందుగురించి తెడ్ ఇట్ ఇస్ ఫ్రైడే ఫార్టీ ఎయిట్ అవర్స్ వాడికి లెట్ గో ఇవన్నీ సిండ్రోమ్స్ అంటే ఆ టెన్షన్స్ అలా ఉంటాయి అవి పెట్టుకుంటే వాడు మొహం ఏమనుభవిస్తాడు ఆనందాన్ని అకామహతే కామహతత్వము హీఈస్ నాట్ స్ట్రిక్ బై వైరస్ ఆఫ్ డిజైర్ డిజైర్ ఈజ్ ఎ వైరస్ వెరీ డేంజరస్ వైరస్ హీజ్ నాట్ స్ట్రిక్ బై దాట్ ఈ మూడు క్వాలిఫికేషన్స్ ఉంటే ప్రత్యక్షం ఉపలభ్యత తస్మాదేతాని త్రీణీ సాధనానీత్యవగమ్యతే అది గొప్ప మీమాంస ఇక్కడ ఆనంద సాధనాలు మూడు చెప్పేశారు ఈ మీమాంసను బట్టి మనకేం తెలిసిందంటే ఈ మూడింటిని కొద్దో గొప్ప మనం సంపాదించుకుంటూ ఉండే కొలది మనకు ఆనందం నిండిపోతూ ఉంటుండే ఫైనల్గా జీవితం యొక్క మనం పడే పాటలన్నింటికి ఫలం ఆనందమే కదండీ ఆనందం కోసమే కదా ఈ పాటలన్నీ మనం దేనికోసం పాటు పడుతున్నామో దాన్నే పోగొట్టుకోవటం అది అవివేకం అనిపించుకుంటుంది ఇంకేమనిపించుకుంటుంది వాడు పడే పాటలన్నీ సుఖం కోసం ఫైనల్లీ ఎండ్స్అప్ ఇన్ ఎ లోడ్ ఆఫ్ దుఃఖ ఎంత పొరపాటు చూడండి ఈ మూడు ఆనంద సాధనాలు అని తెలుసుకోవాలి తెలుసుకుంటే వాడు కృతార్థుడవుతాడు తత్ర శ్రోత్రియత్వ అవృజినత్వే మళ్ళీ మూడింట్లో కొంత వెరైటీ ఈ మూడింట్లో శ్రోత్రియత్వము అభిరుజినత్వము మోస్ట్ ఫండమెంటల్ క్వాలిఫికేషన్స్ ఇప్పుడు ఇంటర్వ్యూలకి అడ్వర్టైజ్మెంట్లు వచ్చి రోజుల్లో ఎలా ఉంటాయంటే ఎస్సెన్షియల్ క్వాలిఫికేషన్స్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఎస్సెన్షియల్ క్వాలిఫికేషన్స్ నియతే అంటే ఎసెన్షియల్ శ్రోత్రియత్వము అభిరుజినత్వము ఎస్సెన్షియల్ అవి ఉండాలి ముందు అవి ఆ మీద అకామహతత్వము తక్కువ ఉంటే తక్కువ ఆనందం ఎక్కువ ఉంటే ఎక్కువ ఈ రెండూ ఉండాలి ముందు ఈ రెండూ లేకపోతే అసలు వాడు ఆనంద భాజనుడే కాకుండా వాడు దుఃఖభాజనుడైపోతాడు వాడి జీవితంలో దుఃఖమే తప్ప ఆనందము ఉండదు కాబట్టి శ్రోత్రియత్వము అవరుచినత్వము అనేవి ఎస్సెన్షియల్ క్వాలిఫికేషన్స్ అకామహతత్వంతో ఉత్కృష్యత ఇది ప్రకృష్ట సాధనత అవగమ్యతే అంటే అందేదర్ హ్యాండ్ ఆ మూడింట్లోనూ మళ్ళీ కొంత డివిజన్ చేస్తున్నారు ఈ అకామహతత్వము ఉత్కృష్యతే దెర్ ఇస్ ఎ రి దెర్ ఈజ్ అ స్కోప్ ఫర్ ఇట్స్ గ్రోత్ ద మోర్ యువర్ అకామహత ద మోర్ యువర్ ఆనంద బట్ దీస్ టు బేసిక్ క్వాలిఫికేషన్స్ ఆర్ సేమ్ ఇది ఎలాగంటే ఎంఎస్సిపిహెచ్డి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఆ తర్వాత నెంబర్ ఆఫ్ పబ్లికేషన్స్ సైంటిఫిక్ పబ్లికేషన్స్ ఒకటికి ఇరవై ఉన్నాయనుకోండి ఇంకొకటికి ముప్పై ఉన్నాయనుకోండి ఇంకొకటికి యాభై ఉన్నాయనుకోండి So, he gets higher respect than the other two guys. But MSA PhD is the fundamental or essential qualification. So, that's so why. Shirohtri Yathva and Aburujina Yathva are the most fundamental. If we compromise on fundamental, we can't do that. We do research publications in MSA PhD. So, first, Shirohtri Yathva and Aburujina Yathva are the most fundamental. This is the way చక్కగా శ్రవణం చేసి క్లాసుకు అటెండ్ అయితే శ్రోత్రియత్వం వస్తుంది సాధు సంగతి చేస్తూ ఉన్నట్లయితే అంటే సాధువుని ఎప్పుడైనా ఇంటికి పిలుస్తూ ఉండటమో